హరిహి ఓం మహా ీగరుభ్యో నమ హరి ఓమహాగాధిపతారాయణసమాంభా వ్యాస శంకరమధ్యమా అస్మాచార్యపర్యంతం వందే గురుపరంపరా నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తయముదీరే ఇదిహాస్తి తదన్యత్రన్నిహాస్తి నత్వచిత్ ఇక్కడ ఉన్నదే మరొక చోట ఉండగలదు ఇక్కడ లేనిది మరెక్కడా ఉండదు అని ప్రతిజ్ఞాపూర్వకంగా రచించబడిన గ్రంథం శ్రీ మహాభారతం భారతీయ సంస్కృతిని తెలుసుకోవటానికి మూలభూతమైన విజ్ఞాన సర్వస్వం ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమని అధ్యాత్మవిధులు వేదాంతమని కవివృషభులు మహాకావ్యమని రాజనీతిజ్ఞులు రాజనీతి కొనియాడిన గ్రంథమని నన్నయ్య వివరించారు వేదంలో చెప్పబడిన ధర్మాన్ని ఇతిహాస ఇతిహాసపురాణాల ద్వారా జనసామాన్యానికి అందించటం సమాజాన్ని ధార్మిక మార్గంలో నడపటం ప్రాచీన వేదవాంగ్మయ ప్రణాళిక వేదం ప్రభుసంమితంగా ఫలానా విధంగా చేయాలి అని శాసిస్తే ఇతిహాసపురాణాలు మిత్రసంమితంగా అదే విషయాన్ని బోధిస్తాయి మహాభారతం ఇతిహాస కోవకు చెందింది మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తెలుగులో రచించిన మహాభారత సారసంగ్రహంలో స్త్రీపర్వాన్ని శ్రవణంచేద్దాం శ్రీహి ఓం స్వస్తిశ్రీగణేశాయ నమ మహాభారత సారసంగ్రహం స్త్రీపర్వం కౌరవుల సర్వనాశాన్ని విన్న ధృతరాష్ట్రుడు భీష్మాదుల మాట విననందుకు తనను తాను నిందించుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చటానికి ప్రయత్నిస్తూ ఇదంతా నీవు కావాలని తెచ్చిపెట్టుకున్నదే అన్నాడు విదురుడు ధృతరాష్ట్రునికి అనేక విధాల ధైర్యం చెప్పటానికి ప్రయత్నిస్తూ అంటున్నాడు రాజా నీ అంతటి నువ్వే ధైర్యం తెచ్చుకో లోకం పోకడ ఇలాగే ఉంటుంది ప్రోగు చేసుకొనటం చివరికి క్షయానికే పై పైకి లేవటం పడిపోవటానికే కలయికలన్నీ చివరికి విడిపోవటంతోనే ముగుస్తాయి జీవితం ఏనాటికైనా మరణంతోనే ముగిసిపోతుంది సర్వే క్షయాంతా నిచయా పతనాంతా సముచ్రయా సంయోగా విప్రయోగాంత మరణాంతంచీవితం తుతరాష్ట్ర రాజా యముడు సూరుణ్ణి తీసుకొని పోతాడు భీరువును లాక్కొనిపోతాడు అలాంటప్పుడు క్షత్రియ శ్రేష్ఠులు యుద్ధం చేయకుండా ఎలా ఉంటారు రాజా యుద్ధం చేయని వాడు మరణిస్తాడు యుద్ధం చేసినా కూడా ఒకడు మరణించడు దాపురించిన కాలాన్ని ఎవడూ దాటజాలడు ప్రాణులు మొదట్లో లేవు కొంత కాలం ఉంటాయి నశించిన తరువాత అవి ఉండవు అలాంటప్పుడు ఎందుకు వీటికోసం ఈ ఏడుపంత అభావాదీ భూతాని భావమధ్యావనిధనా తత్రజా కాలం అన్ని భూతాలను కూడా లాక్కొని పోతుంటుంది కాలానికి ఎవడూ ఇష్టుడూ కాదు ద్వేషపాత్రుడూ కాదు కాలహ కర్షతిభూతాన్యుత నీయ రాజా యుద్ధంలో ప్రాణాలు విడిచిన వాళ్లను గూర్చి నీవు మనకు శాస్త్రమే కనుక ప్రమాణమైతే వాళ్లందరూ ఉత్తమలోకాలు పొందారు కనపడిన స్థితి నుండి వచ్చారు మళ్లీ కనపడిన స్థితికి వెళ్ళిపోయారు వీళ్లు నీకు సంబంధించిన వాళ్లు కాదు నువ్వు వాళ్లకు సంబంధించిన కాదు అందుకు ఏడుపెందుకు అదర్శనాదా పతితా పునశ్చాదర్శనం గత నైతే తవ నేషాం త్వం రాజా రణంలో ప్రాణాలు విడిచిన సూరుడు స్వర్గానికి వెళ్లినట్లు గొప్ప గొప్ప దక్షిణలిచ్చిన యజ్ఞాల చేతగాని తపస్సులచేతగాని విద్యచేతగాని వెళ్లజాలరు ఈ సంసారాలలో వేల తల్లిదండ్రులను వందల కొలది భార్యలను అనుభవించాం ఇప్పుడు వాళ్లు ఎవరివాళ్ళు మనం ఎవరివాళ్లం మాతాపితృసహస్రా పుత్రధార శతానిచ సంసారేశ్వనుభూ భూతాని కశ్యవా వయ కాలం పక్వం పక్వంచేస్తుంటుంది కాలం ప్రజలను సంహరిస్తుంటుంది అందరూ నిద్రపోతుంటే కాలం మెలకవతో ఉంటుంది కాలాన్ని ఎవరూ అతిక్రమించజాలరు కాళ పచితి భూతాని కాల సంహరతే ప్రజా కాలుప్తేషు జాగర్తి కాలోహి ురతిక్రమవ్వనం అనిత్యమైంది జీవితం అనిత్యమైంది ధన సంచయనిమైంది ఆరోగ్యం అనిత్యమైంది ప్రియులతో సహవాసం అనిత్యమైంది పండితుడైన వీటి మీద అత్యాసక్తి పెంచుకొనకూడదు అనిత్యం యౌ్వనం రూపం జీవితం ద్రవ్యసయ ఆరోగ్యం ప్రియ సంవాసో ేదేషు న పండిత మొత్తం దేశానికే వచ్చి పడిన ఆపదను గూర్చి ఒక్కడూ కూర్చుండి చింతించకూడదు చివరికి అలా చింతించేవాడే మరణిస్తాడు ఆపద మాత్రం తొలగదు నీకం దుఃఖమేక శోచితుమర్హసి అప్యభావ యుధ్యేత తాస్య నవర్తతే పరాక్రమం అంటే దుఃఖాన్ని అధిగమించే మార్గం అది కనపడితే దుఃఖాన్ని గూర్చి విచారించకుండా ప్రతిక్రియ చేసుకోవాలి దాన్ని గూర్చి ఆలోచిస్తూ కూర్చున్నా అది ఇంకా పెరుగుతుంది అసోచన్తి గుర్వీత ఎది పశ్యేత్ పరాక్రమం భేషజమెత దుఃఖశా యదేతన్నాను చింత చింత్యమానం భూయశ్చాపి ప్రవర్తతే అనిష్టమైనవి వచ్చిపడినా ప్రియమైనవి దూరమైనా అల్పబుద్ధులైన మానవులు మానసమైన దుఃఖంతో దహించుకుపోతూ ఉంటారు మానసమైన దుఃఖాన్ని బుద్ధిబలంచేత తొలగించుకోవాలి శారీరక దుఃఖాన్ని ఔషధాల చేత నివారించుకోవాలి తెలివి ఉన్నందుకు చూపవలసిన సామర్థ్యం ఇదే అజ్ఞానుల వరే ప్రవర్తించకూడదు ప్రజ్ఞయా మానసం దుఃఖం అన్యాధ్యాషి ఏ తద్జ్ఞానసామర్థ్యం నబాలై సమతామియా మానవుడు పూర్వం చేసిన కర్మ వాని వదలదు వాడు పడుకున్నప్పుడు పక్కనే పడుకుంటుంది నిలబడినప్పుడు అనుసరించి నిలబడుతుంది పరిగెత్తుతుంటే కూడా పరిగెత్తుతూనే ఉంటుంది శయాహితి తిష్టం చాను అనుధావతి ధావంతం కర్మ పూర్వకృతం నరం ఎవడు ఏ శరీరంతో ఏ కర్మ చేస్తాడో అతడు ఆయా శరీరంతో దాని ఫలం అనుభవిస్తాడు తనకు తానే బంధువు తనకు తానే శత్రువు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా తనకు తానే సాక్షి ఆత్మైవ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన ఆత్మైవ్యాత్మన సాక్షి కృత్యాపకృత్య శుభకర్మ చేత శుభఫలం లభిస్తుంది అశుభకర్మ చేత అశుభలం లభిస్తుంది ఎప్పుడైనా ఎక్కడైనా కూడా చేసిన దాని ఫలమే లభిస్తుంది కాని చేయని దానికి లభించదు తుతరాష్ట్రమహారాజుతో అంటూ ఉన్నాడు విదురుడు ధృతరాష్ట్రుడు శ్రద్ధగా ఆలకిస్తూ గమనిస్తున్నాడు రాజా ఈ జగత్తును గూర్చి ఆలోచిస్తుంటే అంతా అశాశ్వతంగానే కనపడుతుంది ఈ లోకం అరటి ఒలిచి చూస్తే చివరికి మిగిలే సారమ్ ఏమీ ఉండదు అశాశ్వతమిదం సర్వం చింతమానం నరర్షభ కదలీ సారోహ్యశ్యే గొప్ప బుద్ధిమంతులు మోడులు ధనవంతులు దరిద్రులు అందరూ స్మశానంలో పడి మాంసం లేని ఎముకలు మాత్రమే అధికంగా ఉన్న ప్రేగులు వ్రేలాడుతున్న శరీరాలతో నిద్రపోతున్నప్పుడు వాళ్లను చూసేవాళ్లు వాళ్ల కులంగాని రూపంగాని ఇతర విశేషాలుగాని తెలుసుకొనగలుగుతారా అలాంటప్పుడు జనులు మోసపోయి అజ్ఞానంలో పడి ఎందుకు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారో తెలియదు ఎాశ్చాశ్చనవంతోర్ధనా సర్వే పిృవం ప్రాప్య స్వంతి విగతజ్వరాంసైరస్తి భూయిష్టైర్గాత్రైస్నాయుబంధనైం విశేషం ప్రభ్యంతి త్రతా పరేజనా ఏం ప్రత్యవగచ్చేయ విశేషణోన్యమి విప్లబ్ధిరాహ జీర్ణ వస్త్రమైనా జీర్ణం కాని వస్త్రాన్నైనా విడచి మరొక వస్త్రం ధరించినట్లే ప్రాణులు క్రొత్త క్రొత్త శరీరాలు ధరిస్తుంటారు ఒకప్పుడు మట్టిపాత్ర చక్రం మీద ఉన్నప్పుడే విడిపోతుంది కొంచెం తయారైన తర్వాత ఒకటి పాడైపోతుంది ఒకటి పూర్తిగా తయారైన వెంటనే బ్రద్దలైపోతుంది చక్రం మీద నుండి దానిని ఛేదించేటప్పుడు ఒకటి పాడైపోతుంది దాన్నే క్రిందికి దింపుతున్నప్పుడు ఒకటి చెడిపోతుంది దింపిన తర్వాత ఒకటి చెడిపోతుంది ఒకటి పచ్చిగా ఉండగానే పాడైపోతుంది ఒకటి ఎండిన తర్వాత బీటలు తీస్తుంది ఒకటి కాల్చుతున్నప్పుడు బ్రద్దలైపోతుంది ఒకటి ఆమె నుండి దింపుతున్నప్పుడు బ్రద్దలైపోతుంది ఒకటి దింపిన తర్వాత బ్రద్దలైపోతుంది ఒకటి వాడుతున్నప్పుడు అదే అదేవిధంగా రాజా పురాణుల శరీరాలు గర్భంలో ఉండగాను ప్రసవం అయిన తర్వాత ఒకరోజు తరువాతనో అర్ధమాసం తర్వాతనో మాసం తరువాతనో ఒక సంవత్సరంలోనూ రెండు సంవత్సరాలలోనూ యవనంలో ఉన్నప్పుడు మధ్యవయస్సులో ఉన్నప్పుడు వార్ధక్యంలోనూ నశిస్తుంటాయి పూర్వకర్మానుసారం ప్రాణులు పుట్టవచ్చు పుట్టకపోవచ్చు ఈ విధంగా లోకం సాంసిద్ధికం అయినప్పుడు విచారించటం ఎందుకు ఒక ప్రాణి నీళ్లలో దిగి మొనగటం తేలటం చేస్తున్నట్లు ప్రాణులు సంసారంలో ఉన్మజ్జన నిమజ్జనాలు చేస్తుంటాయి ప్రతి మానవుడు కూడా కొన్నాళ్లు గర్భంలో ద్రౌపదార్థ రూపంలో ఉండి ఐదు మాసాలకు అవయవాలు ఏర్పడి మరికొన్ని మాసాలకు గర్భం నుండి బయటపడతాడు అనేక గ్రహ అనుభవించి పెద్దఅైన తరువాత రోగాలతో బాధపడతాడు అనేక వ్యసనాలకు లోనవుతాడు తక్కువ కులం వాళ్లను అసహించుకుంటూ తాను ఉత్తమ కులానికి చెందిన వాడనని సంతోషిస్తుంటాడు దరిద్రులను అసహించుకుంటూ ధనదర్పంతో నిండి ఉంటాడు కులీనత్వ రమతే దుష్కీనాన్ వికృత్సయన్ తన దర్పేణ దృప్త దరిద్రాన్ పరికుత్సయన్ పరుల్ని మూర్ఖుడంటాడు తాను ఎట్టివాడో తెలుసుకునడు ఇతరుల దోషాల్ని ఎత్తిచూపి ఆక్షేపిస్తుంటాడు తనను తాను నిగ్రహించుకోవటానికి ప్రయత్నం చెయ్యడు మూర్ఘానితి పరా ఆత్మానం సమవేక్ష దోషాక్షిపతి చాన్య ఆత్మానం శాస్తుమితి భూమిలో పాతి పెట్టిన తరువాత అందరూ ఒకే విధంగా నిద్రపోతుంటారు అలాంటప్పుడు ఈ అజ్ఞానులు ఒకళ్ళనొకళ్లు మోసగించుకోవటం కోసం ఎందుకు ప్రయత్నిస్తుంటారో తెలియదు ఎే సమం న్య స్వంతి ధరణీతలే కస్మాదన్యోన్యమి ప్రలబ్ధుమిహ దుర్బుధా విదురుడు ఋతరాష్ట్రుడికి ఇంకా బోధిస్తూ జగత్తు దారీత్యన్ను తెలియని మహారణ్యం వంటిదని వర్ణించి చెప్పాడు రాజా అరణ్యంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడు ఒకనాడు భయంకరమైన అనేకారాలు గల క్రూరముగాలతో నిండిన వనంలో ప్రవేశించాడట అది చూడగానే అతని గుండె జారిపోయింది ఒడలు గౌరు పొడిచింది ఎటువెళ్లాలో తోచక ఇటూ ఓటూ తిరుగుతున్నాడు ఎక్కడైనా దారి దొరుకుతుందా అని చూస్తున్నాడు దూరంగా వెళ్ళలేకపోతున్నాడు ఆ మృగాలు వీడిని విడిచేలా లేవు ఆ వనం చుట్టూ వలకప్పినట్లు కనపడింది భయంకరమైన ఆకారం ఒక స్త్రీ చేతలతో ఆ వల కప్పుతున్నది ఆ మహావనంలో అంతటా ఐదు పొడగల మహాసర్పాలు పర్వతాల వలె ఎత్తైన వృక్షాలు ఉన్నాయి ఆ వనం మధ్యలో పెద్ద కూపం ఉంది దాని చుట్టూ గట్టి తేగడల్లుకొని పోయి ఉండటం చేత అది ఎక్కడ ఉన్నట్టు తెలియడం లేదు తెలియక దానిలో పడి ఆ తీగలకు తగులుకొని అతడు తలక్రిందులుగా వేలాడుతున్నాడు ఆ కూప మధ్యంలో ఒక మహానాగం కూడా కనపడింది కూపం బయట ఆరు ముఖాలతో పన్నెండు కాళ్లతో నల్లగానూ తెల్లగానూ ఒక ఏనుగా మెల్లగా కదులుతున్నది దాని చుట్టూ చెట్లు తీగలు కప్పి ఉన్నాయి అనేక విధాలైన ఆకారాలు గల మధుకరాలు తేనె ధారలు స్రవింపజేస్తుండగా ఆ బ్రాహ్మణుడు ఆ ధారలు ఆస్వాదించటం ప్రారంభించాడు అంతటి కష్ట సమయంలోనూ కూడా ఆ మధుధారలు ఎంత తాగినా అతనికి తృప్తి కలగటం లేదు ఆ కోపం దగ్గరనే ఉన్న వృక్షాన్ని నల్లగానూ తెల్లగానూ ఉన్న ఎలుకలు తొలుస్తున్నాయి ఈ విధంగా అక్కడ వనదుర్గం చివర భయంకర మృగాలు ఉగ్రరూపం గల స్త్రీ కూపం లోపల పెద్ద నాగం కూప పరిసరాలలో ఏనుగు పడుతుందేమో అనిపించే చెట్టు తేనెతో ప్రలోభ పెట్టే మధుకరాలు ఈ విధంగా ఆరు భయాలున్నా కూడా ఆ బ్రాహ్మణునికి జీవితం మీద ఆశపోలేదు నిర్వేదం కలగలేదు ఈ విధంగా చెప్పి విదురుడు ఇంకా ఉన్నాడు ధృతరాష్ట్ర మోక్షవేత్తలు ఈ కథను ఉపమానంగా చెబుతారు మహా సంసారమే ఆ దుర్గవనం దానిలో ఉన్న క్రూరముగాలు వ్యాధులు భయంకరమైన ఆ స్త్రీ కోపం శరీరం దానిలో ఉన్న మహాసర్పం కాలం కూప మధ్యంలో ఏ వలిని పట్టుకుని ఆ మానవుడు వేలాడుతున్నాడో అది జీవితాశ ఆరు ముఖాల ఏనుగు సంవత్సరం దాని ముఖాలు ఋతువులు పన్నెండు పాదాలు పన్నెండు మాసాలు చిట్టును దులుస్తున్న ఎలుకలు రాత్రింబవళ్లు మధుకరాలు కామాలు మధుధారలు కామరసాలు ఈ విధంగా సంసారమే దుర్గమైన మహా వనం విదురుడు ధృతరాష్ట్రుడికి ఈ విధంగా ధైర్యం చెప్పటానికి ప్రయత్నం చేస్తుండగానే ధృతరాష్ట్రుడు స్పృహతప్పి నేల మీద పడిపోయాడు వ్యాసుడు విదురుడు ద్వారపాలకులు చేసిన ఉపచారాలకు అతడు లేచి పుత్రశోకంతో విలపించాడు వ్యాసుడు ధృతరాష్ట్రుణ్ణి ఓదారుస్తూ ధృతరాష్ట్ర ఈ కౌరవ వినాశనం కాలం ప్రభావం చేత కేవలం నీ పుత్రుని నిమిత్తంగా చేసుకుని జరిగింది దైవనిర్ణీతమైన దాన్ని మానవులు మార్చజాలరు కదా పూర్వం ఇంద్రసభలో జరిగిన వృత్తాంతం చెబుతున్నాను విను అది వింటే నీ మనస్సుకు కొంత స్థైర్యం కలుగుతుంది దేవసభలో నారదారి దేవర్షులు దేవతలు కూర్చుని ఉన్నారు అంతలో భూదేవి వచ్చి నాడు బ్రహ్మసభలో మీరు చేస్తానన్న నేను చెప్పిన కార్యం సంగతి ఏమైంది అది తొందరగా చేయండి అన్నది ఆ మాటలు విని విష్ణువు నవ్వుతూ ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో జ్యేష్ఠుడైన దుర్యోధనుడనేవాడు నీ పని చేస్తాడు వాని మూలాన రాజులందరూ కురుక్షేత్రంలో చేరి యుద్ధం చేస్తారు దానితో నీ భారం తీరిపోతుంది అందుచేత నువ్వు వెళ్లి లోకాలను ధరించు అని భూదేవితో అన్నాడు రాజా లోక సంహారం కొరకై దుర్యోధనుడు కలియంసతో గాంధారి కడుపున పుట్టాడు అతడు అమర్షవంతుడు చపలుడు క్రోధస్వభావుడు చడ్డ సాధనాలు కలవాడు దైవవసంచేత వాన సోదరులు కూడా అలాంటి వాళ్లే పుట్టారు అతని మేనమామ శకుని ప్రియమిత్రుడు కర్ణుడు వీళ్లందరూ పృథ్వీనాశనానికే పుట్టారు రాజు ఎలాంటి వాడైతే వాన సహచరులు కూడా అలాంటి వాళ్లే అవుతారు స్వామి ధార్మికుడైతే అధర్మం కూడా ధర్మం అవుతుంది అనగా అధర్మము ఆచరించేవాడు కూడా ధర్మమే ఆచరిస్తాడు స్వామి యొక్క గుణదోషాలను బట్టి భృత్యులుంటారు అందులో సంశయం లేదు యాదృశోజా రాజా తాదృశోస్ జనో భవేత్ అధర్మోర్మ తాం జాతి స్వామీ చే స్వామినో గు సంశయ రాజా దుష్టుడైన రాజును సేవించి నీ పుత్రులందరూ మరణించారు ఈ విషయం నారదుడికి తెలుసు నీ పుత్రులందరూ తాము చేసిన తప్పు మూలానే నశించారు పాండవుల అపరాధం స్వల్పం కూడా లేదు నీవు ధైర్యం వహించి పాండవులతో ప్రేమభావంతో ఉంటూ జీవించు అని ఉపదేశించాడు ధృతరాష్ట్రుడు వ్యాసుల వారితో అంటూ ఉన్నాడు ద్విజోత్తమా ఈ శోకంతో ఏమీ తెలియని స్థితిలో ఉన్నాను ఇదంతా దేవతల సంకల్పం వల్ల జరిగినదని నీవంటున్నావుగాన ఏదో విధంగా ప్రాణాలు ధరించి దుఃఖించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను అన్నాడు వ్యాసభగవానుడు అంతర్ధానం చెందాడు సంజయుడు వచ్చి ఋతరాష్ట్రునితో యుద్ధంలో మరణించిన నీ పుత్రపౌత్రాదులకు ప్రేత కార్యాలు చేయించాలి అన్నాడు ఆ మాట వినగానే ఋుతరాష్ట్రుడు మళ్లీ మూర్చ చెందాడు విద్రుడు ఓదారుస్తూ ఇప్పుడు నీ కర్తవ్యం చెయ్యాలి కదా దానిని ఉడవటానికి వీలులేదు అన్నాడు విద్రుడి మాటలు విని ధృతరాష్ట్రుడు గాంధారిని భరతవంశానికి చెందిన స్త్రీలందరినీ కుంతిని శీఘ్రంగా తీసుకునిరా అని ఆజ్ఞాపించగా విద్రుడు వాళ్లందరినీ తీసుకుని వచ్చాడు అతిదీనంగా ఆక్రందిస్తున్న ఆ స్త్రీలతో కలిసి ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి బయలుదేరాడు ధృతరాష్ట్రుడు కౌరవ స్త్రీలతో యుద్ధభూమికి వస్తున్నాడని తెలిసి యుధిష్ఠిరుడు సోదరులతోనూ కృష్ణునితోనూ ద్రౌపదితోనూ ఇతరులతో కలిసి ఎదురు తన పేరు చెబుతూ ధృతరాష్ట్రుడికి పాదాభివందనం చేశాడు ఇతరులు కూడా ఆ విధంగా అతనికి అభివాదనం చేశారు శోకార్థుడైన ధృతరాష్టుడు ఏమాత్రము ప్రేమలేకపోయినా ధర్మరాజును కౌగలించుకుని ఓదార్చాడు తరువాత దుష్టబుద్ధి గల ఆ ధృతరాష్ట్రుడు భీమసేనుని గూర్చి అడిగాడు కృష్ణుడు అతని అభిప్రాయం ముందుగానే కనిపెట్టి ఉండటంచేత భీమసేనుణ్ణి చేతులతో వెనుకకు లాగి భీమసేనుని ఇనుప విగ్రహం ఋతరాష్ట్రునికిచ్చాడు మహాబలశాలి అయిన ఆ రాజు ఆ ఇనుప భీముణ్ణి పట్టుకుని భీముడే అనుకుని కౌగులించుకొని బ్రద్దలయ్యిపోయేటట్లు చేశాడు ఆ ఇనుప విగ్రహాన్ని వక్షస్థలానికి గట్టిగా అదిమి పట్టి చేత వక్షస్థలం నలిగిపోగా ముఖం నుంచి రక్తం కార్చాడు రక్తానికి తడిసి నేల మీద పడ్డాడు ప్రక్కనే ఉన్న సంజయుడు అలా కాదు అంటూ అతన్ని ఓదారుస్తున్నట్లు శాంతింపచేశాడు ధృతరాష్ట్రుడు కోపం విడిచి శోకంతో హా భీమా అని గట్టిగా అరచాడు రాజా నీవు చంపింది భీమసేనుణ్ణి కాదు నీవు విరవగొట్టింది ఇనప్రతిమ నీవు చాలా కోపంతో ఉన్నావని తెలిసి నేను భీముణ్ణి దూరంగా లాగివేశాను నీ కుమారుడే చేయించిన ఇనప భీమ ప్రతిమను నీకందించాను రాజా రాజా దుఃఖతప్తమైన మనస్సుతో నీవు ధర్మదూరుడవై భీమసేనుణ్ణి చంపాలనుకుంటున్నావు రాజా నువ్వు భీమసేనుణ్ణి సంహరించాలనుకోవటం యుక్తం కాదు నీ పుత్రుడు ఏ విధంగానూ కూడా జీవించరు కదా శాంతిని కూర్చి మేం చేసినదంతా అంగీకరించి శోకాన్ని విడిచిపెట్టు అని కృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడితో ఇంకా ఉన్నాడు రాజా నీవు వేదాలు అన్ని శాస్త్రాలు చదివావు పురాణాలు విన్నావు రాజధర్మాలు విన్నావు అంతటి మహా మహాపండితుడవై ఉండి భీముని విషయంలో ఇంత కోపం చూపుతున్నావు నాడే నేను చెప్పాను భీష్మద్రోణులు సంజయుడు విద్రుడు అందరూ చెప్పారు నువ్వు వినలేదు నీ పుత్రుని వశంలో ఉండి నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోలేక అలా చేసి ఇప్పుడు నీ అపరాధం మరచిపోయి భీముణ్ణి చంపాలని ఎందుకనుకుంటున్నావు అందుచేత కోపం నిగ్రహించుకో నువ్వు చేసిన తప్పుపని పని జ్ఞాపకం తెచ్చుకో పాంచాలి సభకు లాక్కొని వచ్చిన ఆ క్షుద్రుణ్ణి భీమసేనుడు వైరం తీర్చుకునటానికే వధించాడు నీవు చేసిన తప్పులను దురాత్ముడైన నీ పుత్రుడు చేసిన తప్పులను చూసుకో ఏ అపరాధము చేయని పాండవులను ఛించావు కదా అది స్మరించు కృష్ణుడి మాటలు విన్న తృతరాష్ట్రుడు మాధవ నువ్వు చెప్పింది సత్యమే కేవలం పుత్రస్నేహంచేత నా ధైర్యం చెలించింది నువ్వు రక్షించటం చేత భీముడు నా బాహువుల మధ్య చిక్కలేదు ఇది చాలా మంచిదైంది ఇప్పుడు నా కోపం పూర్తిగా తొలగిపోయింది మాధవా ఇప్పుడు నేను భీముణ్ణి చూడాలని కోరుతున్నాను అన్నాడు తరువాత భీమ అర్జున నకుల సహదేవుల్ని కౌగలించుకుని వాళ్లను ఓదారుస్తూ వాళ్లతో మంచి మాటలు పలికాడు గాంధారి పాండవులను శపించబోగా వ్యాసుడు వారించుట పాండవులు కృష్ణుడు తుతరాష్ట్రుని అనుమతి తీసుకుని గాంధారిని చూడటానికై ఆమె దగ్గరికి వెళ్లారు పుత్రశోకార్త గాంధారి వాళ్లను శించాలని అనుకుంటుండగా ఆ విషయం గ్రహించిన వ్యాసుడు వెంటనే వచ్చి గాంధారితో గాంధారీ పాండవుల విషయంలో కోపించకు శాంతిని అవలంబించు నువ్వు ఏమాట పలకపోతున్నావో దానిని నిగ్రహించు నేను చెప్పే మాట విను నీ కుమారుడు విజయం కోరుతూ పద్దెనిమిది రోజులు కూడా నీ వద్దకు వచ్చి తల్లి శత్రువులతో జరుగుతున్న యుద్ధంలో నాకు జయం కలిగేటట్లు ఆశీర్వదించు అని అడుగుతుండేవాడు ప్రతిరోజూ అతడు నీ దగ్గరికి వచ్చి అలా కోరినప్పుడల్లా నువ్వు ఇతో ధర్మస్తతో జయ అంటుండే దానవు కదా గాంధారి ఈ విధంగా నువ్వు అన్నమాటే నువ్వ్యర్థమయ్యేటట్లు చేసుకున్నవాకు జరిగిన మహాయుద్ధంలో పాండవులకు జయం లభించిందంటే అందుకు కారణం ధర్మం వాళ్లల్లో అధికంగా ఉండటమే జితం పాండు నూనం ధర్మస్తతోధిక పూర్వం ఎంత ఓర్పు కలదానివై ఉండి ఇప్పుడా ఓర్పు ఎందుకు కోల్పోతున్నావు సత్యవాదిని ధర్మజ్ఞురాల అధర్మం విడిచిపెట్టు ధర్మం ఎటుంటే జయం అటే ఉంటుంది నీ ధర్మాన్ని స్మరించి నువ్వు అన్నమాటయే స్మరించి కోపం అణిచివేసుకో ఈ విధంగా చేయవద్దు అన్నాడు అప్పుడు గాంధారి పూజ్యుడా నాకు పాండవుల మీద కోపం లేదు వాళ్లు నశించాలని నేను కోరుకోవటం లేదు పుత్రశోకం చేత నా మనస్సు పాండవులను కుంతి ఎలా రక్షిస్తుందో నేను కూడా వాళ్లను అలానే రక్షించుకోవాలి నువ్వు ఎలా రక్షిస్తున్నావో ధృతరాష్ట్రుడు కూడా వాళ్లను అలాగే రక్షించాలి దుర్యోధనుడు శకుని కర్ణుడు దుశ్శాసనుడు చేసిన అపరాధంచేత ఈ కురువంశ క్షయం జరిగింది అందులో అర్జునుడి తప్పుగాని భీముడి తప్పుగాని నకులుడి తప్పుగాని సహదేవుడి తప్పుగాని యుధిష్ఠిరుడి తప్పుగాని లేదు కౌరవులు ఒకరినొకరు ఆయుధాలతో పొడుచుకొని మరణించారు దానివల్ల నాకేమీ మనసులో అప్రియం లేదు భీముడు దుర్యోధనున్న యుద్ధానికి రమ్మని పిలిచి అతడు ధర్మయుద్దం చేస్తుండగా తనకంటే అతడు ఎక్కువ నేర్పుగలవాడని తెలుసుకుని కృష్ణుడు చూస్తుండగానే నాభి క్రింది భాగంలో ప్రహారం చేసి అన్యాయంగా పడగొట్టాడు కదా అదే నాకు ఇంతగా కోపం రావటానికి కారణం సూర్యుడైన వాళ్లు ధర్మజ్ఞులైన మహాత్మలు విధించిన నియమాలను యుద్ధం చేస్తున్నప్పుడు తమ ప్రాణాలు రక్షించుకోవటం కోసం విడిచిపెట్టడం యుక్తం కాదు కదా అన్నది గాంధారి గాంధారి మాటలు విన్న భీమసేనుడు భయపడుతూ అనునయపూర్వకంగా అంటూ ఉన్నాడు నేను ఆ సమయంలో నన్ను నేను రక్షించుకోవటం కోసం ధర్మమైనా అధర్మమైనా కూడా ఆ విధంగా చేశాను అందుకు నన్ను క్షమించాలి ఎందువలనంటే మహాబలశాలి అయిన నీ పుత్రుడు ఎవరూ కూడా ధర్మసమ్మతమైన యుద్ధం చేసి ఓడించజాలరు అందుచేత నేను అలా విషమంగా చేశాను పూర్వం అతడు యుధిష్ఠురుణ్ణి అధర్మపూర్వకంగానే జూతంలో ఓడించి ఎల్లవేళలా మమ్మల్ని అవమానించాడు అందుచేత నేను విషమంగా చేశాను సైన్యం నశించగా మిగిలిన ఈ ఒక్కడూ నన్ను వధించి రాజ్యం లాక్కొనకూడదు అనే ఉద్దేశ్యంతో నేనలా చేశాను ఆనాడు నీ కుమారుడు రజస్వులయ్యై ఏకవస్త్రం ధరించి ఉన్న రాజపుత్రి పాంచాలని పాంచాలిని ఏమన్నాడో నీకు తెలుసుకదా సుయోధనుణ్ణి నిగ్రహించకుండా నిష్కంఠకమైన రాజ్యాన్ని పాలించటమనేది అసంభావ్యం అందుచేత నేనలా చేశాను ఈ రోజున నీ పుత్రుడు సభామధ్యలో ద్రౌపదికి తన ఎడమ తడ చూపించి మాకు చాలా అప్రియమైన పని చేశాడు దురాచారుడైన నీ పుత్రుణ్ణి ఆనాడే మేం వధించవలసి ఉంది ధర్మరాజు ఆజ్ఞచేత మేము ఆనాడు అనుకున్న మాటకు కట్టుబడి ఉండిపోయాం రాజీ నీ పుత్రుడు గొప్ప వైరాన్ని రగులు కొల్పాడు మమ్మల్ని నిత్యమూ అనేక క్లేశాల పాలు చేశాడు అందుచేత నేనలా చేయవలసి వచ్చింది దుర్యోధనున్న యుద్ధంలో వధించి మేం వైరం ఒడ్డు చేరుకున్నాం యుధిష్ఠిరునికి రాజ్యం లభించింది మా కోపమంతా చల్లారింది ఆ మాటలు విన్న గాంధారి నాయనా నా కుమారుడు నీవు చెప్పినవన్నీ చేశాడు వాని వధమాట ఎలా ఉన్నా నువ్వు దుశ్శాసనుడి రక్తం త్రాగావు కదా ఆ పని చాలా ఘోరమైంది సత్పురుషులు నిందించేది అనార్యులైన జనులు చేసేది వృకోదర అలాంటి క్రూరమైన కర్మ చేశావు అది అయుక్తమైంది అన్నది ఆ మాట విన్న భీముడు అమ్మా ఎవరూ ఇతరుల రక్తం కూడా త్రాగకూడదు ఇంక తన రక్తం మాట చెప్పాలా తానెంతో భ్రాత కూడా అంతే భేదం ఏమీ లేదు ఆ రక్తం నా పెదవులు దంతాలు దాటలేదు దాన్ని గూర్చి నీవు దుఃఖించకు ఈ సత్యం యమధర్మరాజుకు తెలుసు కేవలం నా చేతుల రక్తం పూసుకొన్నాను రుధిరం నవ్యతిక్రామద్దంతో వైవస్వతస్ తద్వేద హస్త మే రుధిరోక్ష వృషసేనుడు నకులుని అశ్వాలను చంపివేయిగా దుర్యోధనుడు సోదరుడు సంతోషంతో కేరింతలు కొడుతుంటే వాళ్లను భయపెట్టడం కోసం అలా రక్తం తాగుతున్నట్లుగా అభినయించాను జూత సమయంలో ద్రౌపది చుట్టూ దుశ్శాసనుడు పట్టుకున్నప్పుడు నేనన్న మాటలు నా మనస్సులో ఉండటం చేత నేను అలా చేశాను అలా చేయకపోతే ప్రతిజ్ఞ నిలబెట్టుకొనక క్షాత్రధర్మం నుండి భ్రష్టు అయిపోతాను కదా అందుచేత నువ్వు నన్ను తప్పు పట్టవలసిన పని నువ్వు పూర్వం ఏ అపకారం చేయన మా విషయంలో ఆ విధంగా ప్రవర్తించిన పుత్రులను అదుపులో పెట్టుకొనకుండా ఉండి ఈనాడు మాలో దోషాలను ఎంచటం యుక్తం కాదు అని గృహ్యపురాపుత్ర నస్మా స్వనపకారిషూ అధునా దోషేణ పరిశంకిమర్హసి ఆ మాటలు విన్న గాంధారీ నాయనా వృద్ధుడైన ఈ రాజు నూరుగురుపుత్రులను కూడా చంపివేశావు స్వల్పాపరాధం చేసిన ఒక్క పుత్రుణ్ణైనా విడిచిపెడితే అతడు మాకు సహాయంగా ఉండేవాడు నీవు అందరినీ సంహరించినా కూడా ధర్మం ఆచరిస్తే నాకు ఈ దుఃఖం కూడా కలిగి ఉండేది కాదు అంటూ యుధిష్ఠిరుడెక్కడా అని అడిగింది ఆ మాట విని యుధిష్ఠిరుడు అంజలి కటించి గాంధారి మాతతో అంటూ ఉన్నాడు దేవి నీ పుత్రులను వధించిన పాపాత్ముడనైనధిష్ఠుడను నేనే ఇక్కడే ఉన్నాను ఇంతమంది బంధువులను మిత్రులను పెద్దలను సంహరించిన తరువాత నాకిప్పుడు జీవితం మీద స్పృహ లేదు అంటూ దగ్గరికి వచ్చిన అతనితో గాంధారి ఏమీ మాట్లాడలేదు అతడు వంగి నమస్కారం చేయబోతుండగా ఆమె చూపు కళ్లకు గట్టిన గంతల అడుగు భాగం నుండి అతని పాదాల మీదకు ప్రసరించింది వెంటనే చాలా అందంగా ఉండే అతని పాదాల గోళ్లు మాడిపోయి పిప్పిగోళ్లు లాగా అయిపోయాయి అది చూసిన అర్జునుడు కృష్ణుడి వెనక్కి వెళ్లి దాక్కున్నాడు ఈ విధంగా అటూ ఇటూ కదులుతూ కంగారు పడుతున్న గాంధారి తల్లివలే ఓదార్చింది అప్పుడు ఆమె అనుమతితో పాండవులు వీరమాత అయిన కుంతి దగ్గరికి వెళ్లారు చాలా కాలానికి కనపడ్డ వాళ్లను చూసి కుంతి కుంగు ముఖానికి అడ్డుగు ఏడ్చింది గాయాలతో నిండిన వాళ్ళందరి దేహాలు ప్రేమపూర్వకంగా నిమురుతూ పుత్రశోకంతో నేలమీద పడి ఉన్న ద్రౌపదిని ఓదార్చింది ఆమెను ఓదారుస్తూ పుత్రులతో కూడా ఆమెను గాంధారి దగ్గరికి తీసుకువెళ్ళింది అప్పుడు గాంధారి పుత్రి ఇలా శోకించకు నేను కూడా ఎంతో దుఃఖంతో చూడు కాల విపర్యాసంచేతనే ఈ లోక వినాశం వచ్చిపడింది కృష్ణుని సంధి ప్రయత్నం విఫలమైనప్పుడు విధుడు పలికిన మాటే అస్యమైంది యుద్ధంలో మరణించిన పుత్రులను గూర్చి విచారించకూడదు మనమిద్దరము ఒకే స్థితిలో ఉన్నాం మనల్ని ఓదార్చే నా అపరాధం ఈ కులం అంతా నశించింది యథైవాహం తథైవ త్వంకో నా శ్వాసిష్యతి కులమగ్ర్యం వినాశితం స్త్రీల విలాపాలు వ్యాసుడి అనుమతితో పాండవులు ధృతరాష్ట్రుణ్ణి యుద్ధంలో మరణించిన వీరుల స్త్రీలను తీసుకుని కృష్ణుణ్ణి ఎదుట ఉంచుకుని మరణించిన ఆయా వీరుల దేహాలు పడి ఉన్న రణభూమికి వెళ్లారు స్త్రీలందరూ కూడా తమ తమ భర్తల బంధువుల దేహాలను గుర్తించి అనేక విధాలుగా విలపిస్తున్నారు మహాపతివ్రత గాంధారి వ్యాసుడిచ్చిన దివ్యదృష్టితో దూరంగా ఉన్నవాటిని ఉన్నవాళ్లను చూస్తూ విలాపాలు వింటూ కృష్ణుడితో తన దుఃఖాన్నంతటినీ వెళ్లబోసుకుంది ఒక్కొక్క వీరుని వద్దకు వెళ్ళి విలపిస్తున్న అతని భార్యను చూపుతూ కృష్ణ చూశావా ఈమె ఎలా విలపిస్తున్నదో ఆమె ఎలా విలపిస్తున్నదో నా ఈ కుమారుడెలా నేల మీద పడి ఉన్నాడో అతడెలా పడి ఉన్నాడో అని కృష్ణునితో అంటూ దుఃఖించింది వీరశయనం మీద శయనించి ఉన్న దుర్యోధనుడి దేహం చుట్టూ మూగి విలపిస్తున్న అతని భార్యలను చూపుతూ గాంధారి కృష్ణుడితో అంటూ ఉన్నది కృష్ణ ఈ యుద్ధం ప్రారంభమైనప్పుడు దుర్యోధనుడు నా దగ్గరికి వచ్చి నమస్కరించి అమ్మా యుద్ధం ప్రారంభం కాబోతున్నది నాకు జయం కలగాలని ఆశీర్వదించు అన్నప్పుడు రాబోయే ఆపదను గూర్చి తెలిసిన నేను పుత్ర ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది నువ్వు ఏ విధమైన పొరపాటు చేయకుండా యుద్ధం చేస్తావు కదా శస్త్రంచేత జయింపబడే లోకాలు నీకు తప్పక లభిస్తాయి అని అన్నాను నాకిప్పుడు అతడి గురించి శోకం లేదు నా శోకమంతా ఇలాంటి దీనస్థితిలో ఉన్న రుత్రాష్టుణ్ణి గూడ్చే అని అంటూ విలపించింది తరువాత దుశ్శాసనుణ్ణి చూపుతూ కృష్ణ చూడు వీని భార్యలు జుట్టు విరబోసుకుని వీని దేహం చుట్టూ చేరి ఎలా విలపిస్తున్నారో ఇతడు దుర్యోధనుణ్ణి కర్ణుణ్ణి సంతోషపెట్టడానికే జూత సమయంలో పాంచాలి నిన్ను జూతంలో జయించుకొన్నాము నువ్వు నీ భర్తలు కూడా ఇప్పుడు మాకు దాసులయ్యారు అన్నప్పుడు ఆ విషయం తెలిసి నేను దుర్యోధనుడితో పుత్ర నీ మేనమామయ్యైన ఈ శకుని చాలా దుర్బుద్ధి కలవాడు కలహప్రియుడు మృత్యుపాశాల చేత బద్ధుడై ఉన్నాడు వీని విషయం పూర్తిగా తెలుసుకో వీని దూరంగా ఉంచు మృత్యుపాస పరిక్షిప్తం శకునిం పుత్రవర్జయ నిబోధనం సుదుర్బుద్ధిం మాతులం కలహప్రియం వీనిని వెంటనే విడిచిపెట్టి పాండవులతో శమం కుదుర్చుకో దుర్బుద్ధి భీమసేనుణ్ణి ఏనుగును కొరవులతో పీడించినట్లు మాటలనే ఆ రాతబాణాలతో పొడుస్తున్నారు మీరు ఇతడు ఎలా పగపడతాడో మీకు తెలియటం లేదు అని చెప్పాను నేననుకున్నట్లే భీమసేనుడు వీణ్ణి సింహం మదగజాన్ని చంపినట్లు చంపివేశాడు అన్నది ఉత్తరా మొదలైన విరాట స్త్రీల విలాపాలు కూడా వింటూ గాంధారి చిలించిపోయింది అర్జునుడు వేధించగా పడి ఉన్న భూరిస్తేవని భుజం ఒడిలో పెట్టుకుని అతని స్త్రీలు అనేక విధాల విలపించారు ఈ భుజమే అనేక సూర్యులను సంహరించి మిత్రులకు అభయం ఇచ్చింది వేల గోవులు దానం చేసింది క్షత్రియులను అంతమొందించింది వడ్డాణం లాగేది పీనస్తనమర్దనం చేసేది నాభి ఊరు జగన ప్రదేశాలను స్పృశించేది నీ విని సిధలం చేసేది ఈ భుజమే కదా అయ సహంత శూరాణ మిత్రాణయప్రద ప్రదాత సహస్రాం క్షత్రియాకర కర అయ సరసనోత్కర్షీ పీనస్తమర్దనహ నాభ్యూరు జగన స్పర్షీ నీవీ విశ్రంసనఃర ఈ విధంగా నేలమీద పడి ఉన్న ఎందరో మహావీరుల దేహాలు చూస్తూ ఆ దేహాల చుట్టూ చేరి వెలపిస్తున్న స్త్రీల రోదనధ్వనులను వింటూ గాంధారి ఉండబట్టలేకపోయింది అంతవరకు శాంతించిన ఆమె కోపం మళ్లీ ఒక్కమాటు భగ్గుమంది ఇప్పుడు ఆ కోపం కృష్ణుని వైపు మళ్లింది అంతవరకు కృష్ణునితో చాలా గౌరవభావంతో మాట్లాడుతున్న తన మనస్సులోని కష్టాలన్నీ భావాలన్నీ చెప్పుకుంటున్న ఆమె మానసిక స్థితి హఠాత్తుగా మారిపోయి కృష్ణునితో చాలా పురుషంగా అన్నది కృష్ణ ఈ వినాశానికంతకీ నువ్వే కారణం నువ్వు చూస్తూ ఉపేక్షాభావంతో కూర్చుండటం వల్లనే పాండవులు కౌరవులు ఇలా నశించారు నువ్వు శక్తుడవు చెప్పిన మాట వినే చాలా మంది పృచ్చులున్నవాడవు మంచి బలం కలవాడవు కావాలని నీవు ఉపేక్షించి ఈ వినాశమంతా జరిపించావు పతి శుశ్రూష చేయటం చేత ఏ తపస్సు సంపాదించానో ఆ తపస్సు బలంతో నిన్ను శస్తున్నాను జాతులైన కౌరవులు పాండవులు ఒకరినొకరు చంపుకుంటుండగా నువ్వు ఉపేక్షించావు కాబట్టి నేటి నుండి ముప్పై సంవత్సరాలు పూర్తయి ముప్పై ఆరవ సంవత్సరం రాగానే నువ్వు కూడా నీ జ్ఞాతులందరినీ సంహరిస్తావు జ్ఞాతులు అమాచ్యులు పుత్రులు అందరూ మరణించగా ఎవరికీ తెలియకుండా వనాలలో తిరుగాడుతూ కుత్సితమైన ఉపాయం ద్వారా మరణిస్తావు అప్పుడు మీ స్త్రీలందరూ కూడా పుత్రులు జ్ఞాతులు బంధువులు అందరూ మరణించి ఈనాడు భరతవంశ స్త్రీలు ఏ విధంగా విలపిస్తున్నారో అలా విలపిస్తారు మహామనశ్శాలి అయిన వాసుదేవుడు ఘోరమైన ఈ మాటలు విని కొంచెం నవ్వుతూ గాంధారితో ఓ క్షత్రియవనిత ఇదిలా జరుగుతుందని నాకూ తెలుసు నేను చేయదలచిన పని నువ్వు చేస్తున్నావు యాదవులు దైవసంకల్పానుసారమే నశించనున్నారు ఈ విషయంలో సందేహం ఏమాత్రమూ లేదు జానేహమే తద్యేవం చీర్ణం చరసి క్షత్రియే దైవా దేవ వినశ్యంతి వృష్ణ నాత్ర సంశయ ఈ యాదవ చక్రాన్ని సంహరించాలంటే నేనే సంహరించాలి మరొకడెవడూ సంహరించలేడు వాళ్లను ఇతర మానవులుగాని దేవతలుగాని దానవులుగాని సంహరించసలరు యాదవులు పరస్పరం కొట్టుకొని నశిస్తారు సంహర్త వృష్ణిచక్రస్ న్యో మత్ విద్య శుభే అవధ్యాస్తే నరైరైరపి వా దేవదాన వై పరస్పర కృతం నాశమ ప్రాప్శంది కృష్ణుడు పలికిన ఈ మాటలు వినగానే పాండవులు భయపడ్డారు చాలా దిగులు జీవితాలపై నిరాశులయ్యారు కృష్ణుడు గాంధారితో మళ్ళీ ఇలా పరుషంగా అన్నాడు గాంధారీ లే శోకించకు నీ అపరాధంచేతనే కౌరవులందరూ మరణించారు దురాత్మడు దురాత్ముడు ఈర్ష్యాస్వభావం గలవాడు చాలా దురహంకారం కలవాడు అయిన దుర్యోధనుణ్ణి ముందుంచుకొని వాణి చెడ్డ పని మంచి అన్నట్లు అంటున్నావు అతడు నిష్ఠురుడు వైరపురుషుడు పెద్దల మాట ధిక్కరించువాడు నువ్వు చేసిన తప్పును నా మీద మోపటం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నావు యత్వం పుత్రం దురాత్మాన మీర్షమత్యంతమానినం దుర్యోధనం పురస్కృత్య దుష్కృతం సాధు మ్యసే నిష్టురం వైరపురుషం వృద్ధానా శాసనాతిగం కథమాత్మకృతం దోషం మయ్యాధామిసి ఎవడైనా మరణించిన ఏదైనా నశించిన జరిగిపోయిన దాన్ని గూర్చు శోకం చెందేవాడు ఆ దుఃఖంతో పాటు ఈ దుఃఖాన్ని కూడా పొంది రెండు అనర్ధాలకు గురవుతాడు మృతం వాయది వా నష్టం యోతీత మనసోచతి దుఃఖేన లభతే దుఃఖం ద్వావనర్థౌ ప్రపద్యతే బ్రాహ్మణ స్త్రీ తపస్సు చేసే పుత్రునిచ్చే గర్భం ధరిస్తుంది ఆవు బరువులు మోసే ఎద్దుని కంటుంది ఆడగుర్రం పరిగెత్తే కంటుంది శూద్ర స్త్రీ నౌకరీ చేసేణ్ణి కంటుంది వైశ్య స్త్రీ పశుపాలన చేసేవాణ్ణి కంటుంది నీ వంటి రాజపుత్రి వధింపబడే పుత్రుణ్ణి కంటుంది బ్రాహ్మణీ ధత్త గర్భం గౌరవోారం ధావితారం తురంగీ శూద్రాదాసం పశుపాలంచ వైశ్యావధార్ధ్యేయం తద్విధ రాజపుత్రి కృష్ణుడు పలికిన ఆ అప్రియమైన మాటలు విన్న గాంధారి శోకంచేత వ్యాకులం చెంది ఆ వ్యాకులమైన లోచనాలతో మౌనంగా ఉండిపోయింది రాజర్షి అయిన అజ్ఞానం వల్ల కలిగిన ఆ తమస్సును తొలగించుకుని ధర్మరాజును యుధిష్ఠిరా సైన్యాలతో ఎంతమంది జీవించి ఉన్నారో నీకు తెలుసు మరణించిన వాళ్ల సంఖ్య కూడా తెలిస్తే చెప్పు అని అడిగాడు రాజా ఈ యుద్ధంలో అరవై ఆరు కోట్ల ఒక లక్ష ముప్పై మంది మరణించారు ఇంకా ఇరవై నాలుగు వేల ఒక వంద అరవై ఐదుగురు గుర్తించని సహస్రాణి చ వింశతి కోట్యష్టిష్ట షచ్చ్రాజన్ మృధే హతా అలక్షితనా వీరాణ సహస్రాణ చతుర్దశ దశచాన్యా అని యుధిష్ఠిరుడు చెప్పాడు యుధిష్ఠిరా ఇలా మరణించిన వాళ్లలో ఎవళ్లకు ఏ ఏ గతి లభిస్తుందో చెప్పు నా అభిప్రాయం ప్రకారం నువ్వు సర్వజ్ఞుడవు అని మళ్లీ అడిగాడు ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడు యుద్ధంలో మరణించిన వీరులు ఎవళ్ళు ఏ ఏ లోకాలకి వెళ్లారో చెబుతూ ఆ మహాయుద్ధంలో ఏ వీరులు సంతోషపూర్వకంగా శరీరాలను హోమం చేశారో ఆ సత్యపరాక్రములైన ఆ వీరులు దేవేంద్రునితో సమానమైన లోకాలకు వెళ్లారు మనస్సులో అంతగా హర్షం లేకుండా సావాలి కదా యుద్ధం చేస్తూ మరణించిన వాళ్లు గంధర్వులలో కలిశారు యుద్ధరంగంలో ప్రవేశించి పురాణ్ముఖులై మమ్ము చంపవద్దు అని బ్రతిమాలుతున్నా కూడా శస్త్రం చేత చంపబడ్డ వాళ్లందరూ యక్షులలోకానికి వెళ్లారు శత్రువులు ఆక్రమిస్తుండగా నిరాయుధులయి బలం తగ్గిపోతున్నా కూడా సిగ్గుపడుతూ క్షత్రధర్మ పరాయణులయి యుద్ధరంగంలో శత్రువులకు ఎదురుగా నిలిచి వాళ్ల శస్త్రాలచే ఛేదించబడి ప్రాణాలు విడిచిన మహాత్ములు బ్రహ్మలోకానికి వెళ్లారు ఈ విషయంలో నాకేమీ సందేహం లేదు యుద్ధరంగానికి వెడుతూ ఏదో విధంగా ప్రాణాలు పోయిన వాళ్లు ఉత్తర దేశానికి వెళ్లారు అని చెప్పాడు యుధిష్ఠుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు పుత్ర నీకు ఏ జ్ఞానబలం చేత ఈ విషయాలన్నీ సిద్ధపురుషునికి తెలిసినట్టు తెలుస్తున్నాయి నేను వినవచ్చు అంటే చెప్పు అన్నాడు రాజా పూర్వం నీ ఆజ్ఞ ప్రకారం వనంలో ఉన్నప్పుడు తీర్థయాత్రలకు వెళ్లిన సందర్భంలో ఈ అనుగ్రహం లభించింది అప్పుడు దేవర్షి అయిన లోమశుణ్ణి చూడటం జరిగింది ఆయన వల్ల నాకు ఈ జ్ఞానము దివ్యదృష్టి లభించాయి అని యుధిష్ఠిరుడు చెప్పాడు అప్పుడు ఋతరాష్ట్రుడు యుద్ధరంగంలో మరణించిన వాళ్లకు ప్రేత చేయాలి కదా ఆ విషయంలో ఏమి చేస్తున్నావు అని యుధిష్ఠిరుణ్ణి అడిగాడు అప్పుడు యుధిష్ఠిరుడు దుర్యోధనుడి పురోహితుడైన సుధర్మను ధౌమ్యుణ్ణి సంజయుణ్ణి విదురుణ్ణి యోత్సువును చూసి మీరు వీళ్లందరికీ ప్రేత కార్యాలు చేయించండి అని చెప్పగా వాళ్లు మృతుల యోగ్యతానుసారంగా ప్రేతకర్మలు యథావితంగా చేయించారు మృతుల దహనం అయిన తరువాత ధృతరాష్ట్రునితో కలిసి పాండవులు మృతవీరుల భార్యలు కుంతి మొదలైన వాళ్ళు జలతర్పణాలు ఇవ్వటానికై గంగా తీరం చేరారు అందరూ తమ తమ బంధువులకు జలతర్పణాలు ఇచ్చారు ఇంతలో కుంతి మందంగా రోధిస్తూ పుత్రులతో మహావీరుడైన కర్ణుడు నాకు సూర్యుడి అనుగ్రహం వల్ల కలిగిన జ్యేష్ట మీ అందరికి అన్నగారు అతనికి తగు విధంగా ఉత్తరక్రియలు చేయాలి అని చెప్పింది ఆ మాట వినగానే సోదరులందరూ దిగ్భ్రాంతులై అంతటి మహావీరుణ్ణి సంహరించినందుకు చాలా దుఃఖించారు ధర్మరాజు కుంతితో అమ్మా ఈ రహస్యాన్ని ఇన్నాళ్లు దాచి ఉంచకపోతే ఈ విధమైన సకల కౌరవ వినాశం జరిగి ఉండేది కాదు నా జ్యేష్ట సోదరుడైన కర్ణుని మరణం వల్ల నాకిప్పుడు ఇతర బాంధవులందరూ మరణించిన దుఃఖానికి నూరు రెట్లు దుఃఖం కలుగుతున్నది ఏమి చేయాలో తెలియటం లేదు అని అంటూ చాలా విలపించి కర్ణుని భార్యలను కూడా రప్పించి జలతర్పణాదులను చేయించాడు పాపాత్ముడనైన నేను నా అన్నగారినే సంహరించేశాను ఆడవాళ్లకు రహస్యం దాచుకునే శక్తి లేకుండా ఉండుగాక అని పలికి సోదరులతో గంగలో నుంచి తీరం మీదికి వచ్చాడు స్త్రీ పర్వం సంపూర్ణం మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సారసంగ్రహంలోని స్త్రీ పర్వాన్ని శ్రవణంచేశాం వినిపించింది డాక్టర్ గోలి ఆంజనేయులు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిషా గోబ్రాహ్మణే శుభమస్్యం लोका समस्ता सुखिनो सुखिंत